కీర్తన నోట ఒకటి ఇందుకంటే మరి ఇకలేదు ఇతోపదేశమువో మనసా అంది సర్వసంపన్నుడుదేవుడు అతని కంటే నేరుతుమా కలదొకటే ధర్మము కల్పాంతమునకు నిలిచినది తలకకం మీ శరణుజొచ్చిం మీ దాసుడనడిదొక మాట వలవని జోలే ఇంతాను వడినిదిగాక ఏమి చేసినను సులభమిందునే తొల్లిటి వారలు సురళుగొనిరి అదే మోక్షంబు మొదలొకటే ఇన్నిటికీ ముందర వెనక వచ్చేది వదుకుచు గోవిందుని దాసులకు ఒక్క మాటే ముక్కినజాలు తుదకెక్కనివే ఇతరములూ దొరకొని మరేమిశేసినను బతికిరిందునే పరమవైష్ణవులు పలుచెరువులలోమిన రాధా తగుళొకటే విడువరానిది తతి నన్నటికిని చెడనిది ఒక శ్రీవేంకటపతి నామజపము ఒక బాటే అబ్బిన చాలు నగుబాటే ఇంతాను నానాటికేమేమిశేసినను తగుని బుద్ధుల చిరి మున్నిటి దైవజ్ఞులు పూర్వాచార్యులును